పరిపూర్ణమనేటటువంటి నిర్ణయాన్ని తెలియజెప్తారు కాబట్టి జాగ్రత్తగా దేశికులైనటువంటి వారు పర పరా పర అన్న నిర్ణయాన్ని స్పష్టంగా తాము లేకుండా ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి నిజ గురువుని ఆశ్రయించుము అతడు సర్వభ్రాంతిరహితమయ్యే రీతిగా పూర్ణ బోధను అందిస్తాడు బోధించడతడు అందిస్తాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బోధిస్తే అయ్యే పని కాదు ఇది ఇది బోధా జరిగే పని కాదు ఇప్పటికీ అనేక రకాలైనటువంటి ఆశ్రమాలలో దీనిని సాంఖ్యతార గమనస్క పద్ధతిగా బోధించే ప్రయత్నం చేయబడుతుంది ఇదంతా కూడా ఎక్కడి వరకు తీసుకెళ్ళి విడిచిపెడుతుంది పరబ్రహ్మ నిర్ణయం అనేటువంటి అధికారిత్వాన్ని పొందటానికి సాంఖ్యతార గమనస్క విధంతా ఎదిగి ప్రబోధ ద్వారా మౌన వ్యాఖ్య ద్వారా అందించబడేటటువంటి నిర్ణయాన్ని పొందగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందాలి ఇది ఆ వన్ టు వన్ జరిగేదే గాని వన్ టు మినీ జరిగేది కాదు అంటే అర్థం ఏమిటంటే ఒకేసారి నేను వెయ్యి మంచికి జన్మరాహిత్యం చేశానండి అసాధ్యం అలా జరగదు ఒక్కరు ఒక్కరికి ఒక్కరు ఒక్కరికి వన్ టు వన్ జరగాలన్నమాట అంటే అర్థం ఏంటి ఏమంటే ఒక్క గురువు గారు పదిమనిక పనికిరాడా ఒక్కొక్కరిని ధరింపజేస్తూ ఉండొచ్చు ఆయన సామర్థ్యాన్ని బట్టి అతను ధరింపజేయవచ్చు కానీ ఒకేసారి మైక్లో ఉపన్యాస్తని చెప్పి మీరంతా ధరించారు పో అంటాం కుదరదు ఇప్పుడు నేటి నవీన కాలంలో అనేక ఆశ్రమాలలో ఎలా కనబడుతుందంటే ఒకేసారి ఓ లక్ష మందికి సమావేశం పెడతారు పెట్టి అందరికీ మహావాగ్యోపదేశం చేసేస్తారు చేసేసి మీరంతా బ్రహ్మస్వరూపులే పో అని నిర్ణయం చేసేస్తారు అలా అవుతారా మరి అలా ఉండగలుగుతారా మరి అలా లక్ష మంది ఆలోచించాలన్నమాట అలాగే ఇంకా విపరీతమైనటువంటి సాంప్రదాయాలు కూడా నేటి కాలంలో శక్తిపాతం అనే పేరు మీద కనబడుతూ ఉన్నాయి అనేక రకాలు హస్తమస్త సంయోగం చేసేవారు కొంతమంది అనేక రకాలైన స్ఫటికాలతో చేసేవారు కొంతమంది అనేక రకాలమైన నృత్య వాద్య తాళ మృదంగ భేరి శబ్దధ్వనులతో చేసేవారు కొంతమంది నిశ్శబ్దంతో చేసేవారు కొంతమంది హిమాలయ పర్వత శిఖరాగ్రాలపై చేసేవారు కొంతమంది ఈ శక్తిపాత దీక్షకి మానస సరోవరానికి పట్టుకెళ్లే వాళ్ళు మరికొంతమంది ఇలా అనేక రకాలైనటువంటి భూమండలంలో అనేక రకాల మార్గాలు కనబడుతున్నాయి కొంతమంది గంగానదిలో ముంచి తేల్చేవాళ్ళు మరికొంతమంది అయితే ఇవన్నీ ఆవరణ సహితమైనవే గాని ఆవరణ రహితమైనవి కావు జాగ్రత్తగా గమనించాలి ఎన్నైతే ఈ ప్రపంచంలో సాంప్రదాయ పద్ధతిగా కనబడుతున్నాయో సాంప్రదాయం ప్రతి ఒక్క తప్పక అహం ఉంటుంది జాగ్రత్తగా నిజగురు సాంప్రదాయ విధానంలో మాత్రమే అహం రహితం అయ్యేటటువంటి పద్ధతిగా బోధించబడుతుంది బోధించబడుతుంది అంటున్నారు మళ్ళా అహం రహితమై ఉండాలి గురువు అలాగా సశరీరిగా ఉన్న అశరీరు దొరకాలి ఎప్పటికైనా సరే అంటే అశరీరిగా ఉన్నటువంటి వాళ్ళు అందించలేరా అందించవచ్చు అవకాశం ఉంది అంటే సరాసరి శివరామ దీక్షితులు కానీ సరాసరి కృష్ణదేశిక ప్రభువులు గాని సరాసరి ఆ భగవాన్ రమణులు గాని సరాసరి శ్రీకృష్ణమూర్తి కాని సరాసరి మహాదేవుడు కాని అందించలేరా అందించవచ్చు వారందరూ కూడా ఆ సామర్థ్యం కలిగిన వారే ఆ శరీర పద్ధతిగా ఉన్నవారందరూ కూడా నేను తరింపజేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవారే కాబట్టే మోక్ష ప్రదాత అని దేశకునికి పేరు ప్రదానము ఆ దాన ప్రధానములు దానం ఇవ్వడం కుదరదు గ్రహించడం అంతకంటే కుదరదు ప్రధానము నీకు అతనికి భేదము లేనటువంటి స్థితి వరకు గనక నువ్వు ఎదిగితే ఆ గురువుకి శిష్యుడికి మధ్య భేదమే లేనటువంటి స్థితి వరకు శిష్యుడు గనక ఎదిగితే అశరీరిగా ఉన్న ఎవరైనా సరే నీకు ఈ ఎరుకను విడిపించగలుగుతారు ఫలానా ఆయనే అనేటటువంటి నామ రూప పద్ధతి ఇందులో లేదు చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం ఎందుకంటే అన్ని సాంప్రదాయాలలో నేడు గురు పారంపర్యం అనేటటువంటి ఆ ఆకర్షణకి ఆ లొంగిపోతున్నారు అంటే నామ రూప పద్ధతిగా ముడిపడిపోతున్నారు చాలా జాగ్రత్తగా గమనించారు ఆ అలా అలా ముడిపడటం పెద్దలు బుధించిన విధానానికి విరుద్ధమైనటువంటి అంటే గురువుల మధ్య భేదభావన కల్పించడం శిష్యులకు తగునేమో గానీ గురువులకు తగదు అభేద దర్శనం అనేది అద్వైతంలోనే సాధ్యమై ఉన్నప్పుడు అచల పద్ధతిగా బోధించబడుతున్నప్పుడు అచల సిద్ధాంతంలో అసలు ఆవరణ లేదు గురువు అనే ఆవరణే లేదు నగురోరధికం తత్వం నగురోరధికం తపహ అని చెప్పబడేటటువంటి గురు తత్వమే లేదు అని నిరూపిస్తున్నామట శిష్యుడు లేనివాడని నిరూపించడం కాదు గురువే లేనివాడుగా ఉండిపో నీకు అందిస్తున్నాడు నాయన నేను లేనివాడను నువ్వు కూడా లేనివాడుగా అవునాయనా అని చెప్తున్నాడు కాబట్టి కేవలాత్మ నిరసన అనే ఏదైతే మార్గం ఉందో ఆ